అక్కడ మనిషిగా లేవు ఏనుగులాగా ఉండవు ఇదంతా పోసుకున్నాడు మళ్ళా మళ్ళా పోయాడు స్నానం చేశాడు మళ్ళా బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత అది మట్టి పోసుకోకుండా ఉంటుందంటే మళ్ళా పోసుకుంటాడు ఎందుకయ్యా గజ చాలా దళసరిగా ఉంటుంది చాలా కష్టం అది తొందరగా తేమని వదిలేస్తుంది చాలా పెద్ద శరీరం కదా ఆ లోపల ఉన్నటువంటి ఆ తేమ తగ్గిపోతే అది డిహైడ్రేట్ అయిపోతుంది అది మనిషి అంత తక్కువ చిన్న శరీరం కాదు కదా అది అందుకని ఈశ్వరుడు దానికి ఒక వరదానం ఇచ్చాడు ఏమిటయ్యా అంటే స్నానం చేసినప్పుడు దానికి మామూలు మనలాగా బకెట్ల నీళ్లు చాలా దాన్ని చెరువులు కావాలి చెరువులు సముద్రాలు నదులు అట్లాంటి పెద్ద పెద్దవి కావాలి అదేళ్ళు అందులో మునుగుతుంది కావాల్సిన నీళ్ళన్నీ తాగుతుంది ఈ తాగిన నీళ్లు ఆవిరి రూపంలో ఖర్చు అయిపోతుంది రాగానే దానికి పెద్ద శరీరం అయ్యేటప్పుడు ఆ పెద్ద శరీరం నుంచి ఖర్చు అవ్వకుండా ఉండటం కోసమని అదేం చేస్తుందంటే ఆ తడి ఆరిపోకముందే దాన్ని బురదగా మార్చుకుంటుంది ఆ మట్టి పోసుకోవడం వల్ల తనను తాను రక్షించుకోవడంలో భాగంగా చేస్తుంది ఆ పని మరి ఇది దాని సహజ లక్షణం మరి మానవుని సహజ లక్షణం సత్యము జ్ఞానము ప్రకాశము ఆనందము చైతన్యం మరి ఈ సహజ లక్షణాన్ని మానవుడు అలా ఉండాలి వద్ద మానవుడు ఏనుగు వలే ఉండటం పొరపాటు కదా మరి జాగ్రత్తగా లక్షణాన్ని తెలుసుకుని లక్ష్య స్థితిలో నిలకడ చెందాలి చదవ ఇప్పుడు ఉపమానములకు ఉపమేయమైన ఆత్మను గురించి చెప్తున్నారండి ఉపమానము ద్వారా ఉపమేయమును పట్టుకోవాలి వలె ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది అన్నా అనుకోండి ఇప్పుడు ఆమె ముఖం చంద్రబింబం వలే ఉంది అంటే అక్కడ ఉపమానం చంద్రబింబం ఉపమేయం ఆమె ముఖం అందుకని చంద్రబింబంతో పోల్చి ఈవిండిని పెంచుతుంది ఈవిండి పొగుడుతున్నాం ఇప్పుడు చంద్రుణ్ణి పొగుడుతున్నావు ఏమిడిని పొగుడుతున్నావా అని ఆలోచించాలి ఒకప్పుడు ఉపమానం బలం పెరిగిపోతుంది పెరిగిపోతే ఏమైపోతుంది ఉపమేయం చెన్నదైపోతుంది లక్ష్యం చిన్నదైపోతుంది ఎప్పుడట్లా చేయకూడదు అందుకని ఉపమా అలంకారాన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి అర్థాపత్తి విపరీతార్థం రాకుండా చూడాలన్నమాట చదవండి సృష్టిలో నిండి నిబిడీకృతమై ఉన్నది సత్ చైతన్య ప్రకాశ జ్ఞానం ఆనంద లక్షణముదే ఉండైనా బండైనా సరే సత్ చైతన్యము జ్ఞానము ప్రకాశము ఆనందము ఈ ఐదు లక్షణాలు ఆఖరికి అణువు నుంచి ఉన్నాయి పరమాణుస్థితి నుంచి కూడా ఉన్నాయి అవి లేకపోతే ఈ సృష్టి లేదు ఇలా గుర్తించడం రావాలి నీకు ఇవి ఆధ్యాత్మిక లక్షణములుగానే ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది భౌతికం కాదనమాట ఇది అది భౌతికం ఆధ్యాత్మికం ఈ రెండు మన మీద ఎక్కువ ప్రభావితం అవుతూ ఉంటాయి అది దైవికం అంతటా ఉన్నది అందరి మీద ప్రభావితం అవుతూ ఉంటుంది వీటికే తాపత్రయములని పేరు మానవుడికి ఏ దుఃఖం కలిగినా ఆ దుఃఖాలన్నీ ఎందులోకి వస్తాయి అయితే ఆధ్యాత్మికంలోకి లేకపోతే అది భౌతికంలోకి అది కూడా కాకపోతే అది దైవికంలోకి వస్తాయి అనమాట సమిష్టిగా అందరికీ ఒకే సమస్య వచ్చింది అనుకోండి దాన్ని ఆది దైవిక అంటాం అదే నీ వల్ల నీకే వచ్చింది అనుకోండి అది ఆధ్యాత్మికం అంటాం ఇతరుల ఇతర జీవరాశి వల్ల వచ్చిందనుకోండి అది ఆది భౌతికం అంటాం అనమాట అయితే నువ్వెప్పుడు మట్టమట దేన్ని గుర్తించాలి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని గుర్తించాలి ఆది భౌతిక నుంచి ఆధ్యాత్మిక విజ్ఞానానికి మారాలి తర్వాతే ఆది దైవిక స్థితిని తెలుసుకోగలుగుతావు ఎందుకనే అంటే ఆత్మ తాపత్రయ విలక్షణం ఆత్మ తాపత్రయ విలక్షణం దానికి ఆధ్యాత్మికము తాపము లేదు ఆది భౌతిక తాపము లేదు ఆది దైవిక తాపము లేదు ఎందువల్ల అది పరమాణు స్థాయిలో ఉరికి కలిగింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పరమాణు స్థాయిలో ఉనికి కలిగి ఉంది కాబట్టి పరమాణు స్థాయిలో కదలికలను కలిగి ఉంది కాబట్టి పరమాణు స్థాయిలో దానికి ప్రకాశం ఉంది కాబట్టి పరమాణు స్థాయిలో ఆనంద లక్షణం ఉంది కాబట్టి పరమాణు స్థాయిలో జ్ఞానం ఉంది కాబట్టి ఎలాగా ఓ నిరూపణ చూడండి ఆకలిసింది మానవుడికి ఆకలి ఎక్కడ వేసింది నాన్న ఆకలి ఎక్కడ వేస్తుందని చిన్నపిల్లాడిని అడిగాం మూడు సంవత్సరాల పిల్లవాడిని ఆకలి వేస్తుంది అన్నా అంటే ఆకలి వేస్తుంది అంటాడు ఎక్కడ వేసిందంటే పొట్ట చూపిస్తుంది ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏం తెలుసు వాడికి ఏం తెలియదు అని కానీ వాడికి తెలుసు ఆకలి ఎక్కడ అన్న అంటే పొట్ట చూపిస్తాడు ఆకలి పొట్టలో వేస్తుందా కన్ను కాలులో వేయదా అసలు ఆకలి ఏంట్రా అని అడిగాం అనుకోండి వాడు చెప్పలేడు ఇది మనం ఒక భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి ఆకలి అంటే ఏమిటయ్యా ప్రతి పరమాణు నీలో ఉన్న ప్రతి కణం దగ్గర ఆకలిస్తుందిరా బాబు అన్నారు పొట్టలో ఏంటి నీలో యాభై ట్రిలియన్ కణాలు ఉన్నాయి ప్రతి కణం దగ్గర కూడా ఆకలిస్తుంది అదేంటయ్యా ప్రతి కణం దగ్గర ఆకలి వేస్తుంది అరే ఆక్సిడేషన్